don't expect anything from the world nothing to be expected from uchit do osun poiipo allow that the things come as they come let the things go as they go no expectation subha mundu dukha mundu no expectation from god what is it god have to meku me jeevithalona praveshinchu me jeevithalona saddha baata vasto untadu anukuntunnaa medu ఇప్పుడు మీరు హైదరాబాద్ హైవే మీద వెళ్తూ ఉంటారు మీ కారు ఏదైనా కొంత డిఫెక్ట్ ఉంటుంది ఇంజన్లో ఆ హైవే మీ ఇంజన్లో ప్రవేశించే కారు ఓ హైవే హైవే నా ఇంజన్లో ఆయిల్ సరిగ్గా లేదు ఆ దోషం రాకుండా ఇంజన్ని కాపాడు అని ప్రార్థన చేస్తే కాపాడుతుంది ఆ హైవే కాబట్టి సో నో ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్ యూఆర్ నాట్ రివార్డెడ్ by your virtue you are rewarded for your virtue you are not punished sorry you are not punished for your sins you are punished by your sins you are not rewarded for your virtue you are rewarded by your virtue anaartham inda vakya kavate కర్తవ్యాన్ని అనుష్ఠించాలి ధర్మాన్ని ఆచరించాలి కానీ మీరు అది పక్కన పెట్టి దేవుడా దేవుడా దేవుడా దేవుడా అనుకుంటే ఎవటవుతుంది ఏదో కాబట్టి ది పాయింట్ ఈస్ నుంచి కూడా నో ఎక్స్పెక్టేషన్ నో ఎక్స్పెక్టేషన్ అందుకే గోపికాభక్తి అని పేరు మనవాళ్ళు గోపికాభక్తి అంటే డ్యాన్స్ అనుకుంటారు గోపికా భక్తి అంటే డ్యాన్స్ చేయట నో దిస్ ఈజ్ గోపికా కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే యు డో నాట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ది వరల్డ్ యు డో నాట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ ఎదర్ యు కెన్ ఆస్క్ ఓ దేవా నాకు సుఖోఘముల అతీతముగా వెళ్ళే విజ్ఞానము ఉమ్మా అని అడగొచ్చు అలాంటో మీరు అడగొచ్చు నాకు వైరాగ్యము ఉమ్మా అలాంటో అడగొచ్చు సో సుఖోఘములనే వన్వానికి సంబంధించి నేను చెప్తున్నాను కాబట్టి ఎవరైతే ఎనీవే ఐ హావ్ కవర్డ్ సుఖదుఖా అనే ఫీల్డ్ ఎంత ఉందో అంతా కూడా మూడాలెస్ కవర్ చేశారు ఇంకా ఏమైనా ఇంకా మీరు దృష్టాంతాలు చూసుకోవచ్చు ఆ సుఖదుఖములనే ఫీల్డ్ దానికి అతీతంగా మీరు ఎప్పుడైతే ఉంటారో ఆ ద్వంద్వముల బంధం నుంచి విముక్తి పొందుతారు దట్ ఈస్ ద ప్రైమరీ క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు సో శంకర్లు ఎవరున్నారో చూద్దాము ద్వన్వై ప్రియాప్రియాది విముక్త సుఖదు సంజ్ఞ సుఖదుఖముల చేత కలిగించబడేవి సుఖదుఖములనే పేరు గలవి అంటే ఎలాగా ఏది ప్రియమో అది సుఖము ఏది అప్రియమో అది దుఃఖము ఎవడు మిత్రుడో వాడు సుఖము ఎవడు శత్రువో వాడు దుఃఖము ఏది స్థుతియో అది సుఖము ఏది నిందయో అది దుఃఖము అని ఆది శబ్దం చేత మీరు అలాగే చెప్పుకోవాలి కాబట్టి ప్రతి ద్వంద్వము కూడా సుఖదుఖముల రూపంగా ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది దాని పరిణామంలో సుఖదుఖముల రూపంగా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది కాబట్టి ద్వంద్వములన్నిటికీ సుఖదుఖములనే పేరు మీరు పెట్టవచ్చు లైక్ ప్రియ అప్రియ ప్రియము సుఖము అప్రియము దుఃఖము అలాగే ప్రతిదానికి సుఖ దుఃఖాలకి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ద్వంద్వములన్నింటి నుండి విముక్తుడైనవాడు జయము అపజయము జయము సుఖము అపజయము దుఃఖము అని మీరు అనుకుంటారు అయితే ఇంగ్లీష్లో సాగుతాం హీ హాజ్ వన్ ద బ్యాటిల్ బట్ లాస్ట్ ది వార్ సెకండ్ వరల్డ్ వార్లో డాల్ఫ్ హిట్లర్ This completely... is 6 years toback. There were never 4 years in there. I was two young all around, several times would end. I tired enough of that sometimes. If you get five years for five years, you'll get five years. When people were four, 1, 4, 4, 4 then once at night. Away from us what made we only everyone elseacad. You never know. She's government. ఈ సుఖ జయము అపజయము జయము సుఖము అపజయము దుఃఖము యూ నెవర్ నో యూనెవర్నో లాభము అలాభము లాభము సుఖము అలాభము దుఃఖము యువర్ నో ఇట్ ఈజ్ రాంగ్ ఇట్ ఇస్ రాంగ్ కాబట్టి లాభము సుఖము అలాభము దుఃఖము అనుకున్న వాడు సంసారంలో బొద్ధుడవుతాడు సుఖదు సమేకృత్మ లాభాలాభం జయాజయ అని తెలుసుకున్నవాడు బంధం నుంచి విముక్తుడవుతాడు కాబట్టి ఈ లాభ నష్టములు జయ పరాజయములు వీటిని సుఖదుఖములకు కనెక్ట్ చేసి చూడడం అనేది ఆ కనెక్షన్ తీసిపారేయాలి పరిత్యక్త అంటే విడిచిపెట్టబడినవారు స్వద్వంద్వై విముక్త అంటే పరిత్యక్త వాటి చేత విడిచిపెట్టబడినవారు అంటే మీరు మీరు తెలుసుకుంటే అవే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి మీరు వాటిని విడిచిపెట్టక్కర్లా మీరేమీ విడిచిపెట్టక్కర్లా స్వీట్లు తినే హ్యాబిట్ ఉందనుకోండి స్వీట్లు తిన జనుల్లో ఆ హ్యాబిట్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు ఎలా తెలుసు అంటారేమో ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్ళి లోపల ఎన్ని స్వీట్ షాప్స్ ఉన్నాయి వాళ్ళందరూ బిజినెస్ బాగా చేస్తున్నారా లేదా ఇక్కడి నుంచి సికింద్రాబాద్ నాలుగో ఐదో స్వీట్ షాప్స్ ఉన్నాయి కొన్ని స్వీట్స్ అసలు బాగుండవు కూడా చిరసనాయలు వాసన వేస్తూ ఉంటాయి ఏమీ బాగుండవు అదే కూడా వాడు బిజినెస్ చేస్తూనే ఉంటాడు ఏదో ముద్ద తయారు చేస్తాడు ఇంత ముద్ద ఇంత ముద్ద తయారు చేస్తాడు పిండి ముద్ద దాన్ని ఇలా సాఫీగా చేసి ఇలా స్క్వేర్ లాగా రెక్టాంగిల్గా పెట్టి ఇలా గేటలు పెట్టి పొట్టంలో పెట్టి దాని చుట్టూ కలర్ పేపర్ వేసి మంచి ముద్రలో బాగా వేసినటువంటి డబ్బాలో పెట్టి రబ్బర్ బ్యాండ్లు పెట్టిస్తుంది అది ఈ నోట్లో పెట్టుకుంటే రోగం వస్తుంది ఇది నాట్ వర్క్ ఇన్స్ ఉంటుంది దానికి స్వీట్ అని పేరు పెట్టి అమ్ముతూ ఉంటాడు కళాఖండ్ అటు కళాఖండ్ అజ్మీరీ కళాఖండ్ అంటే బాగా మాడి చేస్తే అజ్మీరీ కళాఖండ తెలగా అట పెడితే మామూలు కళాఖండ ఇట్ ఇస్ నాట్ ఎ ఫుడ్ ఏటా వి నాట్ వర్త్ ఇంగ్ ఫుడ్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేదాకా అరడన్ షాప్స్ ఉన్నాయి దీన్ని జనాలు స్వీట్లు తింటూ కూర్చుంటారని తెలిసింది కదా స్వీట్ అన్నది డూ ఇట్ ఈస్ కార్బోహైడ్రేట్ బాడీ మెటబాలిజంకి కార్బోహైడ్రేట్ యొక్క అవసరం ఎంత వరకు మనం ఎంత కార్బోహైడ్రేట్ తింటూ ఉన్నాము ఈ స్వీట్ తినడం ఇది లోపల ఉండే ఆర్గన్స్ మంచిగా కాదా ఈ ఎడ్యుకేషన్ ఉందనుకోండి వీల్ నాట్ ఈడేట్ అది స్వీట్ హ్యాబిట్ ఏం చేస్తుంది వీడిని పోతుంది వీడు దాన్ని విదిలిపెట్టకుండా వీడు పట్టుకోవదు వద్దు వదిలిపెట్టనవద్దు ఎడ్యుకేషన్ యూ జస్ట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు నాలెడ్జ్ నాలెడ్జ్కి ఎక్స్పోజ్ అయితే ఆ హ్యాబిట్ ఏం చేస్తుంది మిమ్మల్ని విధులు పెట్టి పోయి ఇంకో హండ పట్టుకుంటుంది జ్ఞానము జ్ఞానం యొక్క పవర్ అవుతుంది నాలెడ్జ్ కాబట్టి మీరు విధులు అదే మిమ్మల్ని విధులు పెట్టి పోతుంది కాబట్టి ఈ మహాత్ములు సుఖ దుఃఖములనే ద్వంద్వములను ద్వంద్వములచే అని చెప్తున్నారు అంతేగాని మహాత్ములు సుఖ దుఃఖములను విడిచిపెట్టినారు అని చెప్పట్లేదు మహాత్ములు సుఖ దుఃఖములచే విడిచిపెట్టబడిన వారు అవే వీళ్ళని విడిచిపెట్టేస్తాయి ఎందుకని అవి కేవలం అజ్ఞానం చేత మాత్రమే ఉంటాయి మీరు అజ్ఞానాన్ని పట్టుకుంటే సుఖ దుఃఖాలు ప్రియాప్రియములు అన్ని ద్వంద్వాలు మిమ్మల్ని పట్టుకుంటాయి మీరు అజ్ఞానాన్ని పారద్రోలితే అజ్ఞానంతో పాటుగా ఈ కూడా మిమ్మల్ని విడిచిపెట్టి మరొకటి ఎగిరికి పోతాయి వీడి దగ్గర ఉంటే మనకి బ్రతుకే లేదు అని వీడిని విదిలిపెట్టేసి మరొకటి దగ్గరికి పోతాయి అలా అయితే మంచి ఇమ్యూనిటీ శరీరంలో ఇమ్యూనిటీ మంచి బాగా బలంగా ఇమ్యూనిటీ ఉన్న వాడిని బ్యాక్టీరియా మొదలైనటువంటి వ్యాధులు వాడిని విడిచిపెట్టి పోతాయి ఇంకొల్లను పట్టుకుంటాయి వీడి దగ్గరికి రావుక్త సుఖ దుఃఖం ఇటువంటి మహాత్ములు ఆ పరమాత్మను పొందటరు అమూఢా మోహవర్జిత నేను మూఢశబ్దానికి ఇంకో అర్థం చెప్పాను పైన చెప్పిన నిర్మాణ మోహాహ అదే మళ్ళీ రిపీట్ అయిందని కూడా అనుకోవచ్చు తప్పేం కాదు భగవద్గీతలో రిపిటేషన్స్ ఉంటాయి ఎందుకంటే ఆత్మవిచారంలో రిపిటేషన్ ఉంటుంది ఇతర విషయాల్లో రిపిటేషన్ ఉండదు ఇప్పుడు ఫిజిక్స్తో రూపంలో రుకోండి ఫస్ట్ చాప్టర్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ సెకండ్ చాప్టర్ మరొకటి చెప్పి మళ్ళీ థర్డ్ చాప్టర్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఫోర్త్ ఫిఫ్త్ ఇంకోటి చెప్పి మళ్ళీ సిక్స్త్ చాప్టర్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అలా ఉండదు ఇంకా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అయిపోతే ఇంకా మళ్ళీ రాదదు ఆ పుస్తకంలో ఇంకా మళ్ళీ కనపడద్దు భగవద్గీతలో అలా కాదు భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి చిత్తజిద్దు దాకా కూడా విషయాలు రిపీట్ అవుతూ ఉంటాయి ఇంకేతనే ఎందుకంటే ఇది ఆత్మవిద్య ఆత్మవిద్యలో రిపిటేషన్ అనేది గుణం ఇతర విద్యలలో రిపిటేషన్ దోషం మోహము చేత విడిచిపెట్టబడినవారు మోహవర్జిత అక్కడ కూడా మోహేన వర్జిత అని అర్థం మోహాన్ని వీళ్ళు విడిచిపెట్టారని కాదు మోహమే వీళ్ళని విడిచిపెట్టి అతడికి పోయింది అటువంటి మహాత్ములు ఏం చేస్తారు పదం అవ్యయం గచ్చింది అని పైనది కదా గచ్చిందంటే పొందేదారు దేనిని ఆ వినాశము లేని పదము తదు తదంటే ఆ ఆంధ్ర ఏటీ తమ పైన చెప్పిన అలాగా తమ వచార్యం పురుషం ప్రపజ్ఞ ఇత్యాదిగా చెప్పినటువంటి పైన చెప్పిన ఆ పదమును వారు పొందేతారు మంచి శ్లోకం మనం సక్సెస్ఫుల్గా దాన్ని ఫినిష్ చేసినాము యతే సూర్య నశాంకోన పవక యన నివర్త శ్రద్ధామ పదమం మమ ఈ శ్లోకాన్ని శంకరుల యొక్క అవతారిక చక్కగా మనకి సంబంధాన్ని తెలుపుతూ అర్థం చేసుకోవటానికి సహకరిస్తుంది అవతారి తదేవ పదం పునః విశిష్ట అదే పదం మరల వివరించబడుతున్నది ఆ పదాన్నే ఇంకా వివరిస్తున్నారు ఆ పదాన్ని కొంత వివరించినారు అవ్యయం అని ఈ విధంగా వివరించినారు సో ఎస్మిన్ గతానని వర్తంతి ధియ అని వివరించినారు దాన్నే ఇంకా వివరిస్తున్నారు ఈ శ్లోకాన్ని ముందు ఆ శ్లోకంలో ఉండే ప్రతి పదార్థం చెప్తాను తర్వాత దాన్ని పౌరాణికులు ద్వైతులు ఎలా వ్యాఖ్యానం చేస్తారో చెప్తా చెప్పి ఇది అధ్యాత్మ విద్య కదా భగవద్గీత అధ్యాత్మశాస్త్రం ఇది పురాణం కాదు భగవద్గీత పురాణం కాదు భగవద్గీత పురాణం పురాణాంతర్గతం కూడా కాదు గీతామహాత్మ్యం పురాణం గీత పురాణం కాదు గీత భారతంలో ఇతిహాసాంతర్గతం గీతామహాత్మ్యంలో ఉంటుంది గీతామహాత్మ్యం అంటే పొర ఉంటాయి ఉండేవాడు ఆయన వేదం చదువుకున్నాడు వేదం చదువుకుని ధనం మీద వ్యామోహంతో పరధనాన్ని సంపాదించి అనేక భోగములను అనుభవించి ఏవేవో భోగాలు అనుభవించాడు సో అలా అనుభవిస్తూ అనుభవిస్తూ చచ్చిపోయి బ్రహ్మరాక్షసుడైనాడు బ్రహ్మరాక్షసుడు ఎందుకు కూడా బ్రహ్మ అంటే వేదం వేదం జరుగుతున్న రాక్షసుడు మామూలు రాక్షసుడు కాదు రాక్షసుడు అయినాడు బ్రహ్మరాక్షసుడు ఎక్కడ మకా ఉంటాడు తెలియదా మీకు ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ కూడా లేదండి అయ్యా బ్రహ్మరాక్షసుడు చింత చెట్టు మీద ఉంటాడు జనరల్ నాలెడ్జ్ ఉండాలండి లేకపోతే ఎలాగా చింత ఆశ్రయించి ఉంటాడు కాబట్టి ఒక అడవిలో చింత చెట్టు మీద ఈ బ్రహ్మరాక్షసుడు కూర్చుని చింతకానికి తింటాడు ఇదొంగ సంఖింగ్ అయితే చింత చెట్టు మీద ఉన్నాడు అదే దాడిలో ఒక సజ్జనుడు వెళ్తున్నాడు ఆ చేటు పుడిపోయి ఆ చింత కింద విశ్రాంతి నీడగా ఉండే విశ్రాంతి తీసుకున్నాడు విశ్రాంతి తీసుకుంటే ఈ బ్రహ్మరాక్షసుడు అనుకుంటాడు జరికేట్రలుడు వీడు కొంచెం కొడుకు నిద్ర పట్టిన వెంటనే మనం ఈ ఆహారానికి నిండొచ్చు చాలా రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా ఇప్పటి నుంచి ఎవరు వెళ్ళలేదు మనిషి మాంసం చాలా రుచిగా కూడా అవుతుంది ఏదో పశువులతోటి కాలక్షేపం చేస్తున్నాము ఇప్పుడు దొరక్క దొరక్క బ్రహ్మ వీడికి దొరికాడు తినేద్దామని అనుకుంటాడు అనుకునే లోపల ఆయన పడుకునే ముందు ఈయన నాలుగో అధ్యాయాన్ని చదివి పడుకుంటాడు ఆయన భగవద్గీత గీతా పుస్తకం ఉంటుంది సంచిలో నాలుగో అధ్యాయాన్ని చదివేసి ఇది శ్రీమద్ భగవద్గీత సు అని చదివేసి వీడు అందరో చదువుతున్నాడు గుండగలు ఆడుతున్నాడు ఏదో వినాలి ఏమిటోన్నది వీళ్ళనిద్దరు కొనుక్కున్న తర్వాత మింగేద్దామని బ్రహ్మ రాక్షసులు ఈ వెయిట్ జాగ్రత్తగా వింటాం ఆ వినడం నాలుగో అధ్యాయం ఆయన చెవిలో పడింది ఆయన ఏదో అర్థం కాల అర్థం వక్కరు అర్థం పురాణంలో ఏది అర్థం వచ్చారు కాబట్టి నాలుగో అధ్యాయం చెవిలో పడింది బ్రహ్మార్పణం బ్రహ్మ హరిహి అంటే ఏదో పడింది ఈ శ్లోకాలన్నీ చెవిలో పడింది చెవిలో పడితే అలా కూర్చున్నాడు ఈయన్ని గుర్తు పెట్టడం ప్రార్థించడం ఈ లోపల ఈయన్ని తినేయాలి అనేటువంటి ఆలోచన ఆగిపోయి ఆయనకు ఆ బ్రహ్మరాక్షస శాపం నుంచి విముక్తి ఆయన గంధర్వ దేహం వచ్చేసి సొంతలోకానికి వెళ్ళిపోయినాడు ఇది గీతామహాత్మ్యే చతుర్థాధ్యాయ మహాత్మ్యం సమాప్తం ఏమని ఇలా అడ్జస్ట్ పెట్టారు ధర్మాన్ని ఎవరు కూర్చుంది అసీసేవి శ్లోకాలు ఎక్కడు మీద అయిపోయి ఈ గీతామహాత్మ్యం ఎక్కడ మీద అంటే స్కాంద పురాణం అయిపోయిందంటే యు ఆర్ త్రీన్ మోర్ ఎందుకంటే స్కాంద పురాణం రెండు వర్షంస్ ఉన్నాయి రెండు వెర్షన్స్ ఉన్నాయి ఒకటి కాదు లాహోర్ వర్షము చెన్నై వర్షం మద్రాస్ వర్షము ఈ వర్షం ఎనభై వేల శ్లోకాలు ఆ వర్షం ఎనభై వేల శ్లోకాలు ఎక్కడ వెతుకుంటారు మీరు ఒక్కొక్కటి ప్రదేశ వాల్యూమ్స్ తల్లీలో దూ ఊరుకోడు అయితే ఒక ఆయన ఏం చేశాడు ఈ వర్షంలో ఆ వర్షము కూడా ఒక ఆరు మాసాలు సెలవు పెట్టి వెతికాడు వెతికి ఏమని చెప్పాడంటే ఇది నాకెక్కడా కన్నపడం లేదు అని చెప్పాడు అంటే స్కంద పురాణంలో లేదనమాట అయ్య ఎంత మోసం కానుపురాణము లేదు మన వాళ్ళు ఏం చేస్తున్నారు గీతామహాత్మ్యాన్ని పారాయణ చేస్తారు భగవద్గీతను పక్కన పెడతారు ఇదంతా ఎందుకు చెప్పినట్టు నేను అంటే ఈ శ్లోకాన్ని అధ్యాత్మ విద్య రూపంగా మీరు తెలుసుకోవాలి దాన్ని పురాణ రూపంగా తెలుసుకోవడానికి కాదు ఇది పురాణం కాదు పన్నె ఇది పదిహేనో అధ్యాయం పురాణం కాదు పదిహేనో అధ్యాయం యొక్క మహాత్మ్యము ఆ పదము గలదు ఆ పదమును సూర్యుడు ప్రకాశింపజేయడు నతద్భాసతే సూర్య అది ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ చీకటిగా ఏ ఉండదు సూర్యుడు ప్రకాశింపజేయడు కాబట్టి అది చీకట అనుకుంటానో అది వెలిగిపోతూ పదము కానీ ఇంత వెలుగు సూర్యుడే సూర్యుడు ప్రకాశింపజేయడు నతద్భాసతే సూర్య ఎందుకో తెలుసిన సూర్యుడు ఆ సూర్యలోకానికి కింద ప్రకాశింపజేస్తాడు తప్ప పైన ప్రకాశింపజేయడు ఎందుకని దీపం పెడితే అన్ని వైపు నుంచి ప్రసరిస్తుంది కానీ సూర్యుడు కూడా అలా ప్రసరించాలి కదా చూడండి మీరు ఇలా సైన్స్ మొదలు పెడితే కూడరు అదంటే సూర్యుడు కింద ప్రకాశింపజేస్తాడు తప్ప పైన ప్రకాశింపజేయడు ఈ పదము పైన ఉంది కాబట్టి రతద్భాస అయితే మరి చంద్రుడు చంద్రుడు ఎవరా ప్రకాశింపజేస్తాడేమో ఎందుకంటే చంద్రుడు సూర్యుడు కంటే పై ఉన్నాడు ఆహా సార్ నిజమండి బాబు నేను కల్పించి చెప్తున్నాను అనుకుంటున్నా నేను ఒకసారి విని కుర్చీలోంచి చెంద అప్పుడు ఎవరో ముఖం మీద నీళ్లు తల్లి మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టాను స్వామికి మీకు ఏమైందంటే ఏమండి నేను సరిగ్గానే విన్నానా నాకేదైనా భ్రమ కంటే వ్యామోహం ఏదైనా కలిగిందా చంద్రుడు సూర్యుడి కంటే పైన ఉన్నాదని వాడు చెప్పి ఉండదు అలా నేనే పొరపాటున అలాగే ఉంటాను అంటే అలాగే అదండి ఆయన అలాగే చెప్పారండి అయ్యా రాదా ఆయన అలాగే చెప్పారా అందు గురించే నీకు ఎన్ను పడిపోయాను సూర్యుడు కంటే పైన ఉంటాడా చంద్రుడు ఏమన్నమాట ఏదో తెలియనప్పుడు ఏదో అనుకున్నాం కనీసం అప్డేట్ చేసుకోవద్దు దాన్ని అప్డేట్ చేసుకోద్దని అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు ఈ మాట వరాహమిహినుడు ఆర్య్యభూతుడు చెప్పలేదు వాళ్ళు కరెక్ట్గా చెప్పారు వాళ్ళిద్దరు మనం వాళ్ళిద్దరిని వదిలిపెట్టి ఇంకెక్కడో పడ్డాం కనుక అసలు చాలామందికి వాళ్ళిద్దరి గురించి తెలియదు కూడా తెలియదు ఎనివే సూర్యుడి పైన చంద్రుడు పోనీ ఆయనేమైనా ఆ లోకాన్ని ప్రకాశింపజేస్తాడు ఆయన కూడా ప్రకాశింపజేయడు సూర్యుడు పైన ఏం కాదండి మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు చంద్రుడు ఆయనేమన్నా వెన్నెలతో ఆ పదాన్ని ప్రకాశింపజేస్తాడు ఆ ప్రకాశింపజేయడు అయితే మరి సూర్యుడు చంద్రుడు లేకపోతే ఇంకా దీపాలు పెట్టుకోవాల్సి ఉంటుందేమో ఇప్పుడు సూర్యుడు లేడు చంద్రుడు లేడు హాల్లో మనం ఏం చేస్తాం చీకటిలో కూర్చున్నామా దీపాలు పెట్టుకున్నాం కదా దీపాలు ఏమైనా పెట్టుకుంటారా ఆ పదంలో నో పా దీపము అంటే అగ్ని అక్కడ అగ్ని కూడా ప్రకాశింపచేయదు ఆ పదము అయితే ఇంకా ఆ పదము చిమ్మ చీకటి అయి ఉండాలి నో అది ప్రకాశిస్తూ ఉంటుంది ఎవరైతే ఆ పదమును చేరుకుంటారో వారు తిరిగి రాదు ఈ మాట మనం అనుకున్నాం కదా ననివర్తం సూర్య అంచేత పురాణం దృష్టిలో చెప్తే దాన్ని వైకుంఠము అని చెప్తారు పురాణ దృష్టిగా చెప్తే వైకుంఠము అని చెప్తారు ఎంకోండి కైలాసం అని చెప్పారు కైలాసం మహాభారతం కదా ఇది శణశివ పురాణం కాదుగా కృష్ణుడు శివుడికి ఏం సంబంధం లేదు విష్ణువు యొక్క అవతారం కదా ఇలా మరియు కన్ఫ్యూజ్ చేసి పెట్టకండి ఇది శివుడికేమో సంబంధం లేదు శివుడు దుకాణం కాదు ఇది విష్ణువు దుకాణం ఇది కాబట్టి వైష్ణు విష్ వైకుంఠమే ఇలా తయారు చేశారు మన ధర్మాన్ని అందుకోసం నేను ఒక ఆవేదనతో చెప్తున్నా వాస్తవంలో మీరు పన్నెండు పదమూడు శతాబ్దాల్లో బయలుదేరినటువంటి శివ విష్ణు విభేదాలను ప్రక్కన పెట్టగలిగితే అంతకు ముందు సాహిత్యంలో శివుడు విష్ణువు అనే విభేదమే ఉండేది కాదు శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించినట్టు ఇందులో శివుడు విష్ణువు ఇలాంటి భేదాలు సో అది వైకుంఠము అది ఎక్కడ ఉంటుంది సూర్యుడి కంటే చంద్రుడి కంటే అగ్ని కంటే పైన ఉంటుంది అక్కడ అగ్ని ఉండదు అగ్ని అగ్ని లోకంలో ఎక్కడ ఉంటాడు అక్కడ అగ్ని కూడా ఉండడు అయినా కూడా అది గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ పుణ్యం చేసుకున్న వాళ్ళు దానికి కింద లోకాలకి వెళ్తారు తప్ప అంతవరకు వెళ్ళరు మహాపుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారు ఒకసారి అక్కడికి వెళితే వెనక్కి రాదు అక్కడ పర్మనెంట్గా ఉండిపోతారు అమెరికా వెళ్ళి గ్రీన్ కార్డు సంపాదించినట్లయితే పర్మనెంట్ రెస్టిడెంట్స్ అని అంటారు అలాంటిది అక్కడ వైకుంఠంలో వీళ్ళు సంపాదించుకుంటే ఇంకా వెనక్కి రాదు నేను ఏదో వేళాకోళంగా చెప్తున్నాను నేను ఉన్నదో ఉన్నట్టుగా చెప్తాను అమెరికాలో గ్రీన్ కార్డు అన్నది నాతో సొంత పెరుగుతే ఆ రొంత ముక్క తీసేస్తే మిగతాది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను ఓకే ఇలా వ్యాఖ్యానం చేస్తారు ఈ వ్యాఖ్యానము తప్పు ఎందువల్ల ఇది పురాణము కాదు ఇది అధ్యాత్మ విద్య ఇది పురాణం కాదు అధ్యాత్మ విద్యలో ఆత్మ అంటే తాను పదం ఎక్కడ ఉంటుంది లోపల తన లోపల ఉంటుంది ఆత్మని అధ్యాత్మ లేక ఆత్మానం అధికృత్య అధ్యాత్మం తన స్వరూపమునందు ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి మీ ఘట జ్ఞానం కలిగింది మీకు ఘటజ్ఞానం ఘటజ్ఞానం ఎలా కలిగింది ఘటములది ఘటాన్ని సూర్యుడో చంద్రుడో అగ్ని అగ్ని అంటే దీపం ప్రకాశింపజేస్తాయి ఘటాన్ని ప్రకాశింపజేస్తాయి కానీ ఘటజ్ఞానం ఘట దేశంలో కలగదు ఘట జ్ఞానం ఏ దేశంలో కలుగుతుంది హృదయ దేశంలో కలుగుతుంది హృదయంలో కూడా కలుగుతుంది ఘటజ్ఞానం అక్కడికి సూర్య ప్రకాశం వెళ్ళగలదా గ హృదయంలో కలిగే ఘటజ్ఞానాన్ని ఆ వెలుగు సూర్యుడు ఇవ్వగలడా చంద్రుడు ఇవ్వగలడా దీపాలు ఇవ్వగలరా ఇవ్వలేదు మరి ఏది ఏ వెలుగు ఎవరిస్తున్నారు ఆ వెలుగుని లోపల ఒక వెలుగు ఆ హృదయ దేశంలో ఒక లోపల ఒక వెలుగు వెలుగు ఇవ్వలేదా హృద్యంతర్జ్యోతి హృదయము లోపల ఒక జ్యోతి కలదు దానికి పేరు ఆత్మజ్యోతి ఎందుకని అది మీ స్వరూపం అది మీరే యథార్థమైన మీరే తెలుసుకుంటే కాబట్టి అది ఆత్మజ్యోతి జ్యోతిషాం జ్యోతి జ్యోతిష్లు అన్నటికీ అదే జ్యోతి ఎందుకని సూర్యుడిని అదే ప్రకాశింపజేస్తుంది సూర్యుడిని తెలియాలంటే ఆ వెలుగు ఉండాలి చంద్రుడు తెలియాలన్నా ఆ వెలుగు ఉండాలి దీపాలు తెలియాలన్నా ఆ వెలుగు ఉండాలి అది జ్యోతిషాం జ్యోతి అది పరం జ్యోతి అది ఆ పదము కాబట్టి ఆ పదమును మీరు ఒకసారి ఆ పదమును చేరుకుంటే చేరుకోవడం అంటే తెలుసుకోవడమే చేరుకున్న అంటే తెలుసుకున్న తెలుసుకున్నే చేరుకోవడం నేను ఒక కథ చెప్తాను ఒక తాగేసి బాగా ఆల్కహాల్ బాగా తాగేసి నది ఇంటికి బయలుదేరాడు ఎక్కడ ఉన్నాడు వాళ్ళ ఇంటి గుమ్మం ఉంది గుమ్మం మీదే కూర్చున్నాడు ఇంటి గుమ్మం మీదే కూర్చున్నాడు గడప ఉంటుంది కదండి గడప మీద కూర్చున్నాడు తాగేశాడు బాగా దాంతో ఆ మైకంలో ఇంక చీకటి పడిపోయింది ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరాడు గుమ్మాలు దిగి రోడ్డు ఎక్కాడు రోడ్డు ఎక్కి ఇంటికి వెళ్తున్నాడు ఎలా ఇంటికి వెళ్ళడం నీ ఇల్లు అదే అంటే అది నా ఇల్లు నా ఇల్లు నదికే ఆవలి ఆవల కలదు ఇప్పుడు వీళ్ళు నది పడవ దాటా వతలకు వెళ్తే మరి ఇల్లు ఎక్కడ ఉంటుంది మరి నదికి ఆవల ఉంటుంది ఆ సంస్కారం వల్ల ఉన్న ఆ మైకంలో నా ఇల్లు నదికి ఆవలగలదు అది కాదా ఈ రో నదికి ఆవలంతో కాదు ఇదే నీళ్లు నువ్వు పొరబడ్డావు నీకు తెలియదు ఇల్లు ఎక్కడుంది నదికి ఆవలగలదు అప్పుడు ఆయన భార్య చెప్పింది ఆయన తాగినప్పుడు అలాగే ఉంటాడు మీరు ఏం చేస్తారంటే ఆ నది అక్కడే ఉంది రేవు నది రేవు ఆ రేవుని తీసుకెళ్లి ఆ పడవలో కూర్చోబెట్టి ఇలా చెడ్లో ఐదు ఊపి మళ్ళీ దింపి తీసుకొస్తే వచ్చేస్తానండి అని చెప్పింది అప్పుడు వీళ్ళు తీసుకెళ్లి ఆ కుళ్ళు తీసుకెళ్లి ఆ పడవలో కూర్చోబెట్టి చెడ్లు కొద్దిసేపు ఊపి వాళ్ళ చేత కూడా ఊపించి ఆయన నది దాటేశాడు జగన్ అంటే ఆయన దిగేశాడు నడిపి ఇదిగో మా లోపల వేళ అంతే ఆ పదమును చేరుకునే పద్ధతి అలా ఉంటుంది అది మీ స్వరూపమే కానీ మీరు అజ్ఞానం చేత దానికి దూరం అయిపోయి ఈ సంసారము ఇల్లు వాకిలి మీ ఇల్లు ఇది కాదు ఇది అజ్ఞానం చేత దూరమై బయట ఉన్నదాన్ని ఇల్లుకుంటున్నారు దేహమే ఇల్లు అనుకుంటున్నాడు దేహమే నేను మనస్సే నేను అని అనాత్మయంలో ఆత్మభావంతో మనిషి బంధంలో ఉంటాడు కాబట్టి వీడిప్పుడు ఏం చేయాలి పడవలో గుర్తించిన చెడ్డు ఆడించినట్టుగా యమ నియమా ఇలాంటివి కొన్ని తపస్సులు ఆ కొన్ని పాటించాలి ఆహార నియమం ఇలాంటి కొన్ని తపస్సులు చేసినట్లయితే మళ్ళీ ఆ వెనకాల ముందుకెళ్ళిపోయిన వాడు వెనక్కి వచ్చి మళ్ళీ తన స్వరూపాన్ని చేరుకుంటాడు కాబట్టి యమనియమాదు ఇవన్నీ కూడా దేనికోసం ఉద్దేశించబడినవి అంటే తన స్వరూపము నుండి జారిపోయిన వాడు తిరిగి తన స్వరూపాన్ని చేరుకోవడానికి కాబట్టి అది ఆ పదము మీ అందే గారు కాబట్టి పదమును చేరుకున్నటువంటి అర్థమేమిటి మనము పదము నుండి అజ్ఞానము చేత జారిపోయి ఉన్నాము తిరిగి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానమును పారదోని తిరిగి మన పదమును మన స్వరూపమును మనము గుట్టెదుటలే గుర్తుపట్టుటవే అంటే గుర్తుపట్టడవే అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసుడు వస్తాడు అక్కడ గుర్తుపట్టడానికి ఒక అభిజ్ఞానం ఉంటుంది అభిజ్ఞానం అంటే చిహ్నము ఆ చిహ్నమును చూసిన వెంటనే మీకు గుర్తు వస్తుంది అనమాట దాన్ని అభిజ్ఞానము అంట సో శంతలను చూస్తాడు ఈ అమ్మాయి ఎవరంటారు అమ్మాయి పెళ్ళాడే కానీ ఈ అమ్మాయి ఎవరని అడుగుతారు ఆవిడ దగ్గర ఉంగరం గుర్తు ఆ ఉంగరం జారిపోయింది అందుకోసం ఈ అమ్మాయి ఎవరైనా అడిగాడు మళ్ళీ ఉంగరం దొరకగానే ఈ నామిన భార్య అంటాడు అక్కడ ఉంగరము ఎందుకు ఉపయోగపడింది ఆమె తన భార్యని గుర్తుపట్టడానికి ఉపయోగపడింది అలాగే అజ్ఞానం చేత మీరు తన స్వరూపాన్ని విస్మరించి ఉంటాడు మళ్ళీ జ్ఞానం చేత తన స్వరూపము పూర్ణం అది పరమాత్మయే అని తెలుసుకుంటారు మీరు తెలుసుకోవాలి మీరు కేవలము తెలివి తక్కువ ధనం చేతనే మీ దైవత్వాన్నించి మీరు దూరమైపోయినారు తెలివి తక్కువ ధనం తెలివితే అతను కాదు తెలివి తక్కువ ధనం ఇప్పుడు ఎవరికైనా కొంత ధనం లభించిందనుకోండి ఆ ధనాన్ని తప్పుగా ఖర్చు పెడుతూ లేకపోతే రాంగ్గా దాన్ని ఇన్వెస్ట్ చేస్తూ చెడగొట్టుకుంటున్నాడు అనుకోండి అప్పుడు అందరూ ఏమనుకుంటారు అయ్యో లేనివాడు తెలుగు తక్కువ మనిషి ధనాన్ని వృధా చేసుకుంటున్నాడు అది వంతా ఖర్చు అయిపోయిన తర్వాత కష్టపడతాడు పాపం అని అనుకుంటారా అనుకోరా అది తెలుగు తక్కువ ధరమా కదా అలాగే ఆహారం విషయంలో నియమం పాటించట్లేదు అనుకోండి మీరు తప్పుగా ఆహారాన్ని స్వీకరిస్తున్నారనుకోండి అప్పుడు డైటీషియన్ లేకపోతే న్యూట్రిషన్ సైంటిస్ట్ ఏమనుకుంటాడు అయ్యో పాపం వీళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు ఆహారాన్ని వీళ్ళు రోహిష్ వాళ్ళు అయిపోతారో అని అనుకుంటాడని కూడా తెలివి తక్కువ ధనం అలాగే ఉంటుంది అలాగే మన తెలివి తక్కువ ధనం కారణంగానే మనకి తీర్థయాత్రలు అవసరమైనాయి ఎందుకంటే తీర్థయాత్ర దేనికి తెలుగుతో వెళ్తారు దేనికోసం దేవుడిని చూడడానికి దేవుడు ఎవరు వెంకటేశ్వర స్వామి నీకు ఈ తెలుసా వెంకటేశ్వర స్వామి నీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు తెలుసుకోవయా అని అది తెలుసుకోకుండా బస్సు ఎక్కుతాను దైవెక్కుతాను అంటాడు ఏమిటి రాదు ఆయన ఇంత తెలివి తక్కువ వాడు వేదిలో బముడు అని శాస్త్రం చెప్తాను ఇంత తెలివి తక్కువ అయ్యో నీ స్వరూపము దైవత్వము తెలుసుకోవా అది తెలుసుకో ఆ దిశలో ప్రయత్నం చేయి అది మానేసి దేవుడు అక్కడున్నాడు దేవుడు ఇక్కడున్నాడని పనువు తీస్తాడేమిటి ఒక ఆయన ఉన్నాడు కాశీ వెళ్తాను నువ్వు కాశీ వెళ్ళే ముందు కాశీ పంచకం అనే ఒక పుస్తకం అందిస్తానో అది చదివి కాశీ వెళ్ళింది ఇవ్వండి ఇవన్నీ అంతకంటే కావాల్సింది ఏముందని వచ్చాడు పుస్తకం ఇచ్చాడు పట్టి సంచలలో వస్తుంది ఇంటికి ఫోన్ చేసి ఏమండే మీరు మీరు ఇచ్చిన పుస్తకం చదివిన తర్వాత ఇప్పుడు ఈ కాశీ వెళ్ళాలా వద్దా అని మీమాంసలో పడ్డా అనండి అలాంటి మీమాంసం ఏం అంటే కాశీ మన నా హృదయంలోనే ఉంది కదా బుద్ధిమోజు కూడా వాళ్ళు వెళ్తే వెళ్ళి టికెట్ రిజర్వ్ చేసావా అని చేశా ఇంట్లో భార్య కూడా వస్తుందా వస్తుంది సరే తీసుకెళ్ళిరా వెళ్ళిరా ఒకసారి ఎందుకంటే కొంత ఎకానమీ కూడా ఉండాలి రైల్వే వాళ్ళకు ఆదాయం కావాలి కాశీలో వాళ్ళు కట్టు కూర్చున్నారు వాటికి కూడా కొంత ఆదాయం కావాలి ఆ ఆదాయం ఆధారపడి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి లభించేది వాళ్ళకి లభించాలి ఎకానమీ సర్క్యులేట్ అవుతూ ఉండాలి కాబట్టి వెళ్ళేసిరా కానీ కాశీ పంచకంలో పుస్తకం చెప్పిన కాశీ ముందు చూసారా కాశ్యాంత్ కాశీ భార్య దా అది మాత్రం గట్టిగా పట్టుకోవానికి ఒక కథ ఒక కథను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఫీజు కట్టి ప్రిస్క్రిప్షన్ తెచ్చుకున్నాడు డ్రగించి వెళ్ళాడు డబ్బిచ్చి ఆ మందులన్నీ కొడుకు తెచ్చుకున్నాడు ఇంటికి వచ్చి కిటికీలోంచి పక్కన ఏదో చెత్త అది ఉంటుంది దాంట్లో పారశాడా ఆ కిటికీలోంచి ఒక పారశాడు ఆ అడిగారు ఏమిటండి కిటికీలోంచి మందులన్నీ బయట పారేస్తారు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మందులు ఎందుకు తెచ్చుకొచ్చారు అని అడిగారు అంటే డాక్టర్లు కూడా బతకాలి కదండి ఫీజు అండి తీసుకుంది అందుకోసం మరి డ్రగ్గిస్తే వీళ్ళు ఎందుకు కూర్చుని అడిగాడు అంటే వాళ్ళు బతకాలి కదండి మరి కిటికీలో ఎవతలందుకు వారే లేదు బతకాలి కదండి అందుకోసం అన్నట్టుగా కాబట్టి కాశీ వెళ్ళి ఇంకా ఇదో ఇదో సిల్లీ జోక్ ఈజ్ నోట్ మైండ్ కాబట్టి ఆ రకంగా కాశీ వెళ్ళడండి ఎందుకంటే అక్కడ దేవాలయాలు అవి కట్టి పెట్టాడు అక్కడ పురోహితులు ఉంటారు కర్మలు ఉంటారు అవన్నీ చేయించండి ఆ రైల్లో ఎవరైనా బేదలకి సాధనకి ఏదైనా ఇవ్వండి కొంత శ్రమ పడితే మీ పాపక్షయం కూడా అయిపోతుంది ఆ కష్టాలు పడండి అక్కడ తిండి తిప్పలు లేకుండా నానా హింస పడి ఆ పాపక్షయం కూడా అయిపోతుంది మీ భార్యని అందరినీ తీసుకెళ్ళండి వెనక్కి మీ హృదయంలో ఉండే కాశీ ఎందు నిలిచి ఉండండి ఏమన్నా అర్థమైందా మీ స్వరూపము దైవత్వము అది మీరు తెలుసుకోండి ఇంత తెలివి తక్కువగానే ఉంటుందా లోకంలో ఉంటుంది మనుషులు ఇంత తెలివి తక్కువ వాళ్ళుగా ఉంటారా ఉంటారా ఉన్నారు కాబట్టి మీ స్వరూపము దైవము దైవత్వము ఐ ఆమ్ దాట్ ఐ ఆమ్ దాట్ ఐ ఆమ్ దాట్ తెలుసుకోండి సోహం శివోహం కమా కమ్ టు నో దాట్ అది పదం పదం మీ హృదయంలో కూడా ఉంటుంది తర్వాత అధ్యాత్మ విద్య కనుక ఇంకో మాట కూడా చెప్పచ్చు ఎలాగంటే సూర్యుడు సూర్యుడు దేనికి అధిష్టాన దేవత కన్నుకు అధిష్టాన దేవత కాబట్టి ఆ పదము కంటితో చూడబడేది కాదు సూర్యుడు అనుగ్రహంతో మనం చూస్తాము సూర్యుడి అనుగ్రహంతో కను చూస్తుంది లోకాన్ని కానీ సూర్యుడు ప్రకాశింపజేయడు అనగా సూర్యుడు అనుగ్రాహక దేవతగా కలిగిన కన్నుతోటి ఆ పదమును చూచుట కుదరదు ఆత్మస్వరూపాన్ని మీరు కన్నుతో చూడలేరు తర్వాత ఆ చంద్రుడు అధిష్టాన దేవత మనస్సుకి కాబట్టి ఆ ఆత్మస్వరూపాన్ని మనస్సుతో మీరు పట్టుకొనలేరు వాక్కుకి అధిష్టాన దేవత అగ్ని కాబట్టి వాగింద్రియంతో ఆ స్వరూపాన్ని మీరు వర్ణించలేరు ఎవర్తంతే మనసా సహ కాబట్టి కన్ను చూడలేదు మాకు వర్ణించలేదు మనస్సు ఊహించలేదు లేక భావన చెయ్యలేదు ఈ ఇంద్రియ వ్యాపారములన్నిటికీ అతీతమైనది ఆ ప్రయాము అదే ఆత్మస్వరూపము ఇక దానిని చేరుకున్న వాళ్ళు వెనక్కి రారు అంటే అభిప్రాయం ఏంటంటే ఒకసారి అజ్ఞానమును పారద్రోని దాంట్లో ప్రవేశిస్తే ఆ స్వరూప సాక్షాత్కారాన్ని పొందితే మళ్ళీ తిరిగి సంసారము జనన మరణ ప్రవాహము అనేది ఉండదు మీరు మీరు దృష్టాంతం దీనికి అనుకూలమైన దృష్టాంతాన్ని మీరు చూసుకోవాలి ఉదాహరణకి స్వీట్లు ఆరోగ్యానికి మంచిది కాదు అని మీరు తెలుసుకున్నారు స్వీట్ల మీద ఉండే వ్యామోహం తొలగిపోయే విధంగా మీరు స్వీట్లను విడిచిపెట్టేశారనుకోండి మళ్ళీ స్వీట్లు ఎక్కువగా తిరిగి రోవడం తెచ్చుకోవడం అనేది అవుతుందా అవ్వదు అలాగా సంథింగ్ లైక్ దాట్ ఓకే రాంగ్ ఎగ్జాంపుల్ వెళ్కోవడం ఎగ్జాంపుల్ అసలు ఉన్నదాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడేది ఇవ్వాలి అంతే రాంగ్ ఎగ్జాంపుల్ వెళ్కోవడం కాబట్టి ఒకసారి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన శిశువు తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళడం ఉండదు ఒకసారి జ్ఞానంతో విడిచిపెట్టేసినటువంటి జురాల వాటి తిరిగి వెనక్కి రావడం అనేది ఉండదు జ్ఞానంతో విడిచిపెట్టకుండగా మీరు ఒక రకమైన ఆగ్రహంతో విడిచిపెట్టారనుకోండి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు జ్ఞానంతో విడిచిపెడితే ఇంకా వెనక్కి రాదు అలాగే ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఎవరైతే ఆ పదవిని చేరుకుంటారో వారు తిరిగి వెనుక మరలా ఈ సంసారంలో పడడం అనేది ఉండదు ఇప్పుడు భాష్యం చదివేస్తే ఆ శ్లోకం అయిపోతుంది ఏదైనా కొన్ని అంశాలు మళ్ళీ రిపీట్ అయితే అవ్వచ్చు తద్ధామా ఇది వ్యవహితైనబంధ ఇప్పుడు వాక్యం రచన చూసుకోండి సూర్య తత్ నాసయతే సూర్యుడు దానిని ప్రకాశింపజేయటం లేదు దానిని అంటే దేనినండి ఏమిని అంటే చూడగా కొంచెం ముందుకు వెళ్ళు వెళ్ళగా వెళ్ళగా ధామ అని ఒకటి కనపడుతుంది అది కాబట్టి ఆ తత్తుని ధామతో కనుపుకోవాలి కాబట్టి వాక్యం ఎలా ఉంటుంది సూర్య తత్తు ధామ నభాసయతే అని తత్తు పక్కనే ధామం నడుపుకోండి తెలుస్తూ ఉంటుంది సూర్య ధామ నభాసయతే ఆ తత్తు అనేది ధామకి అని తెలుస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఏమైపోయింది తత్తి ఇక్కడ ఉంది ధామ అక్కడ ఉంది అప్పుడు ఏం చేయాలి ఈ తత్తుని ఆ ధామకి కలుపుకోవాలి దూరంగా ఉన్న ధామ పదంతో తత్ అనే సర్వనామాన్ని కలుపుకోవాలి ఇదే వ్యవహితైన సంబంధ అని అంటారు ధామ తేజోరూపం పదం పైన పదం అని చెప్పారే దాన్ని ధామ అని పౌరాణికులు ఏం చేస్తారంటే అనే పదానికి తేజస్సు అని అర్థం ఉంది ధామా అంటే తేజస్సు మీరు శాస్త్రీయ డిక్షనరీ తీసి చూడండి ధామ అంటే తేజ అని అర్థం తేజస్సు ప్రకాశము అని అర్థం పౌరాణికులు ఏం ధామ అంటే నివాస స్థానము అన్నట్టుగా చార్ధాం అంటాం అంటే ఏమిటి ధామ్ అంటే ధామా అన్నమాట ధామ అని రాసి హిందీ వాళ్ళని పలకమంటే ఎలా కలుగుతాడు ధామ్ అని పలుగుతాడు అని రాసి హిందీ యోగ పలకమంటే ఎలా అనుకోలుగుతాడు యోగ్ అని అనుకుంటారు యోగ్ అదే ఒరియా వాళ్ళని పలకమన్నారు అనుకోండి జోగ్లేషన్లో వచ్చే మార్పు కాబట్టి ధామ చార్ ధామ్ అంటే నాలుగు ధాములు ఏవిటి నాలుగు ధాములు అంటే అర్థం చేస్తండి కేదార్నాథ్ మదరీనాథ్ గంగోత్రి యముడోత్రి ఏవిటి నాలుగు ధామలు బాగా ప్రకాశించేస్తూ ఉంటాయన్నా కాదు దేవుడు యొక్క నివాస స్థానము దేవుడు ఉండే నివాస స్థానము కాబట్టి ఇప్పుడు ఈ ఈ స్థానంలో దేవుడు ఉంటాడు ఈ స్థానంలో దేవుడు ఉంటాడు అని మీరు ధామశబ్దానికి ఒక చోటు అని అర్థం చెప్తే ఇప్పుడు దేవుడు ఉండే వైకుంఠం ఏమవుతుంది ఇంకో చోట ఉంటుంది అది ఇంకో చోటు అలా అలా అలా అలా అలా అంటే అవ్వాలా అని అర్థం అలా అంటే అవ్వాల అంటే భూర్భూ వస్తువర లోకాలని దాటేసిన తర్వాత అలా వైకుంఠపు రంగులో స్థితి ఒకటి ఇప్పుడు విమాన మీరు అట్లాంటిక్ అంతా దాటేసి వెళ్ళిపోతే ఉంది న్యూయార్క్ నాకూ కానీ అన్నట్టుగా రియలీ సో అలాగే అలా పోయి కొంతపురం మేము న్యూయార్క్ వెళ్తాం అనుకోండి న్యూయార్క్ వెళ్తారు ఎక్కడికి వెళ్తారు మీరు పెద్ద ఎయిర్పోర్ట్లో దిగుతారు దిగి చిన్న బుల్లి కారు ఒకటి ఎక్కుతారు మీకోసం పెద్ద కారు ఏమి రాదు ఏదో సమాజంలో జలోకి ఒకటి వస్తుంది ఓ బుల్లి కారులో డిక్కీలో కూర్చోక్కర్లేకుండా సీట్లో కూర్చుంటే సంతోషం సో ఆ కారు ఎక్కుతాడు కారు ఎక్కి అన్యుక్ మహానగరంలో పెద్ద బిల్డింగ్ ఉంటుంది దాంట్లో డెబ్బై ఒకటో అంతస్తులో బుల్లి రూమ్ ఒకటి ఉంటుంది దాంట్లో వెళ్తాం ఆ రకంగా అలా వైకుంఠపురంలో నగరులో నా మూల సౌధంలో అక్కడ దేవుడు ఉంటాడు పౌరాణికులు ఏం చేస్తాడంటే దేవుడిని ఒక చోటికి ఫిటికల్ చేసి పెడతారు ఆయన అక్కడ ఉంట ఆయనకు అడ్రస్ ఉంటుంది ఎలా అయితే మీకందరికీ అడ్రస్ ఉంటుందో ఇక్కడ మీరు ధామసిద్ధానికి అలాంటి అర్థం చెప్పకూడదు అధ్యాత్మ విద్య పురాణ దృష్టి వేరు దార్శనిక దృష్టి వేరు పురాణ దృష్టిలో ధామా దేవుడు నివాసం చేసేటువంటి ఒక చూపు దార్శనిక దృష్టిలో ధామా అంటే తేజ స్వయం ప్రకాశమైన చైతన్య అని ధామ అది ఇక్కడ పదము ఆ పదం ఒకటి స్వయం ప్రకాశం కనుక కానీ సూర్యుడు మొదలైన వాళ్ళు ప్రకాశింపజేయనకరలేదు నాసయతే సూర్య ఆదిత్య సర్వావభాసన శక్తిమత్వేపీ సతీ ఈ ఆదిత్యుడు సూర్యుడు ఉన్నాడే మొత్తం బ్రహ్మాండమునంతను అంటే భూలోకమును ఇతర గ్రహములను దీన్నంతనీ కూడా ప్రకాశింపజేసే శక్తి గలవాడు ఏం సామాన్యుడు కాదు ఆదిత్యుడు తక్కువడేం కాదు గొప్పశక్తి గలవాడు అయినా కూడా ఆ ధామను ఆ పరమాత్మ స్వరూపాన్ని ప్రకాశింపజేయుడు అంటే అర్థం ప్రకాశింపజేయుడు అంటే ప్రకాశింపజేయనక్కర అని అర్థం దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఆ ధామను ఆత్మ చైతన్యాన్ని ప్రకాశింపజేయడానికి సూర్యుని యొక్క అక్కర లేదు అక్కర అంటే తెలుసు చక్కటి తెలుగు కూడా సూర్యుని యొక్క అక్కర లేదు సో మత భాసే అంటే భాసం కనేక జరురత్ నహి హే అని అర్థం నాకు ప్రకాశింప ఈ మంత్రము ఈ శ్లోకము మంత్రం మీద వచ్చింది ప్రసిద్ధమైన మంత్రం నత్ర సూర్యో భాతి నంద్రతారకము మే మా విద్యుతో భాంతితోయ్ మేము భాంతమును భాతి సర్వము భా విభాతి ఓం పూర్ణమపూర్ణమిగం పూర్ణా పూర్ణము వచ్చ్యతే పూర్ణస్ పూర్ణనమాదాయ పూర్ణమైవశిష్యం శాంతిశాంతిశాంతి